మనసులో పారుచునుండు మరళపారుచునుండు వడ్డమదము పోవగనీదు తింటేనే విషమెక్కు దిష్టముగ విశలత కంటేనే వలపెక్కు కాంతలను అంటిముట్టి కాంగిట నలుముకుంటే గనక మంటగలసిన భ్రమమానలేదు మెట్టితేనే కరచును మెలుపుతోడుతపాము పట్టితే విడువనేదు పచ్చని దట్టమైమేన సొమ్ములు తగులుకొంటే కనక తొట్టి వెల్లిబోయిన ఆశ తొలగనీదు ఆహారము వెట్టితేను అట్టె విడిచుభూతము ఆహారానకు పోదెక్కు నట్టే ప్రాయము ఈహల శ్రీవెంకటేశుడిట్టే కరుణించితేను సాహాయమయవచ్చు తానే సత్వజ్ఞానము